ప్రసన్నుడయ్యి నాకు అతస్కరణ శుద్ధి కలిగించి నాకేమో ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చేసి మోక్షాన్ని ఇచ్చేసి నేను జీవన్ముక్తిని అయిపోతానని అలాంటి కన్సర్న్ కూడా పెట్టుకోకూడదు నిజానికి నేను మోక్షాన్ని ఎప్పుడు పొందుతాను పొందుతానా అనే కన్సర్న్ మీకుంటే స్పిరిచువల్ యాంగ్జైటీ అంటే ఆ స్పిరిచువల్ యాంగ్జైటీ ఉంటే ఇది ఎలాగంటే ఒక సాక్కుని ఈ స్టాక్ పెరుగుతుందంటారా పెరుగుతుందంటారా అన్నట్టు ఆ స్టాక్ పెరుగుతుందా దాని దాని పేరే బలాశక్తి సో వీడు ఆ స్టాక్ బదులు ఈ స్పిరిచువల్ స్టాక్ అంటారు అంటే అది గీతాది దొరకడము కొద్దిగా ఈశ్వరార్పణ బుద్ధితో వచ్చి ఒక రెండు పనులు చేయటము ఇలాంటి విలువ మరి ఇంక నేను ఎప్పుడు జీవన్ముక్తిని అవుతాను ఎప్పుడు నాకు మోక్షం వస్తుంది ఎమై ప్రభుత్వ సింగ్ ఆత్మ ఒక కన్సర్ జెన్యువైన్ దాంతో తప్పేం లేదు జెన్యున్ గానే ఉంటుంది బట్ ది పాయింట్ ఈజ్ మీరు ఆ జెన్యున్ ది సోకాల్డ్ జెన్యున్ కన్సర్న్ కూడా పెట్టుకోకూడదు పెట్టుకుంటే అదే ఆటంకం అదే అశుద్ది అయిపోతుంది అదే దోషం అయిపోతుంది కాబట్టి అది కూడా పెట్టుకోద్దు చెప్తున్నారు శంకర్లు ఎంత బాగా చెప్పారు చూడండి సో అక్కడ కూడా సంఘం వీలు పెట్టుకున్నారు నువ్వు ఫలకృష్ణాశూన్యన క్రియమానే కర్మని ఫలమందుండే ఆశతోటి కర్మని చేయడం మానేసావు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 ఏ కోరికలు తీరుతాయి ఏ భోగాలు దొరుకుతాయి నాకు అనే రూపంగా ఉండేది వీళ్ళు భగవద్గీత విని ఆ రూపాన్ని త్రోసిపుచ్చాడు త్రోసిపుచ్చే అహంకారం వెనక్కి వెళ్ళిపోయి ఇంకో వేషం వేసుకొచ్చింది ఇప్పుడు వేషం వేసుకొచ్చింది నాకు మోక్షం ఎప్పుడు వస్తుంది నాకు అంత ఆత్మ జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది అని ఈ వేషం వేసుకొచ్చింది ఇది ఎలా ఉందంటే ఒక దొంగ సాధు వేషం వేసుకొచ్చినట్టుగా ఉంది కాబట్టి మళ్ళీ అహంకారమే వచ్చింది అక్కడికి కాబట్టి ఎందుకంటే స్పిరిచువల్ యాంగ్జైటీ ఎవరికి ఉంటుంది అహంకారం అనుకుంటుంది కాబట్టి లిబరేషను మీరు ఒక్క సత్యాన్ని గుర్తించాలి మోక్షము వ్యక్తికి కాదు మోక్షం వ్యక్తికి రాదు మోక్షం వ్యక్తిత్వం నుండి మోక్షం వస్తుంది ది లిబరేషన్ ఈజ్ నాట్ ఫర్ ది పర్సన్ ది లిబరేషన్ ఈజ్ ఫ్రమ్ ది పర్సన్ దట్ ఈజ్ ది సీక్రెట్ ఫర్ ది పర్సన్ మోక్షం రాదు ప్రతి పర్సన్ అంటే మిస్టర్ సోవన్స్ మోక్షం ఏంటంటే మిస్టర్ సోన్స్ మోక్షం మిస్టర్ సోన్స్ నుండి మోక్షం కాబట్టి మళ్ళీ ఈ అహంకారము ఇంకో వేషం ఈసారి సాధు వేషం వేసుకొచ్చింది వేసుకొస్తే నువ్వు దీన్ని కూడా పరిత్యాగం చేయాలి అంటే ఏంటన్నమాట ఆల్ టైప్స్ ఆఫ్ కన్సర్న్ ఇంక్లూడింగ్ స్పిరిచువల్ కన్సర్న్ ఫర్ రిజల్ట్ షుడ్ బి అప్పుడు అది పూర్ణమైన సమత్వం అది సంగ అంటే అర్థం ఇది ఆ సిద్ధి సో మరి కర్మ చేసేప్పుడు ఫలాకాంక్ష ఉండకూడదు అన్నారు కదా ఏమిటవుతుంది ఫలాకాంక్ష లేకుండా నువ్వు కర్మను ఈశ్వరారాధన బుద్ధితో చేస్తే నీకు అంతఃకరణ శుద్ధి కలిగి తద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందుతావు అని చెప్తాడు శాతంలో చెప్పగానే వీడు మొదలు ఫలాకాంక్ష లేకుండా కర్మను చేసుకో మరి ఎప్పుడు అంతఃకరణ శుద్ధి ఆత్మజ్ఞానం ఎప్పుడు ఉండవు అంటూ సలహ కూడా పెట్టవద్దు అది కూడా వద్దు సో ఇది ఎలా ఉందంటే పచ్చం చేసి భోజనం మానేసి పచ్చి లంఘనం చేస్తే నేను జ్వరం తగ్గుతుందని డాక్టర్ చెప్తాను ఇప్పుడు భోజనం మానేశాడు ఎప్పుడు భోజనం మానేశాడు పనింటి తిని భోజనం మానేశాడు ఒంటి గంటకి నాకు మరి జ్వరం ఎప్పుడు అడుగుతాడు అలాగే తగ్గిపోతుందా యూ హ్ టు వెయిట్ అండర్ షో తర్వాత కన్సర్న్ ఉండకపోవడం సో దాన్ని దాని అర్థం ఏంటంటే ఆ సమత్వము స్పాంటేనిటీ రావాలి స్పాంటేనియస్ అతి సహజంగా స్పాంటేనియస్ గా ఉండాలి సమత్వం గులాబీ పువ్వు పరిమళాన్ని వెదజల్లిందంటే ఏమి లాభాన్ని అపేక్షించి పరిమళాన్ని వెదజల్లింది అంటే అదే లౌకికమైన లాభం ఏం మోక్షం కోసం పరిమళాన్ని అది కూడా కరెక్ట్ కాదు అది ఇహలోక ఫలాన్ని కానీ పరలోక ఫలాన్ని కానీ ఆఖరిది మోక్షాన్ని దాన్ని కోరకుండగా తన సహజ లక్షణమైనటువంటి పరిమళాన్ని మెవెట్ట జరిగింది అదేవిధంగా మనిషి యొక్క జీవితం నుంచి అంటే ప్రాణం ఉన్నది కనుక దాని నుంచి వచ్చే పరిమళం ఏమిటంటే స్వకర్మానుష్ఠానం అదే పరిమళం ఒకడు తన వంతు పనులు తాను చేసుకుంటూ పోతున్నాడనుకోండి ఎంత పరిమళం ఉన్నది ఆ పరిమళం ఇంత అంత పరిమళం కాదు అది ఎక్కడెక్కడికో పాతుంది ఒక ఆఫీస్ లో క్యూను కనుక వారు స్వకర్మానుష్ఠానం చేసుకుంటే ఆఫీస్ వాళ్ళందరికీ తెలుస్తుంది అరే వారు ఈ స్పెషల్ పర్సన్ రాని ఆ తర్వాత పై వాళ్ళ దాకా బాగుంటుంది పై ఇంకో దోడకు బాగుంటుంది ఇంకో దోడలికి పోతుంది మా అలవాళ్ళు గారు ఒక ఆయన ఉన్నాడు ఆయన హాస్టల్ వార్డెన్ గా ఉద్యోగం చేశారు హాస్టల్ వార్డెన్స్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే అది కుళ్ళిపోయిన డిపార్ట్మెంట్ అని అర్థం అంత కలిపి అంత కరప్షన్ అనేదాని ఇంకెక్కడ ఉండదు దాంట్లో ఉద్యోగులు వేలాది మంది ఉద్యోగులు ఉంటారు వార్జన్ ఉద్యోగం వల్లే ఒక పాదటి ముప్పై వేల మంది ఆ రకం ఉద్యోగంలో ఉంటారు చాలా చిన్న ఉద్యోగం అసలు ఉద్యోగం కింద పెద్ద చెప్పుకోవడానికి ఉద్యోగం కాదు స్టేట్ గవర్నమెంట్ లో కానీ అతని పేరు చంద్రబాబు నాయుడు దాకా ఎందుకంటే కరప్షన్ అనేది లేకుండా హాస్టల్ని నడుపుతాడు అది అతను చేసి హాస్టల్ నడిపే వాళ్ళు వేల మంది కరప్షన్ లేని ఆస్టం నడుపుతాడు అనేప్పటికీ ఆఖరిగా ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు వాళ్ళ అంటే వాళ్ళ దగ్గర పదివేల మంది వార్దన్స్ ఉంటే ఈ ఒక్క వార్దన్ని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు ఇతను వాళ్ళ మీద పెట్టాడు వాళ్లే ఇతని దండం ఇతను వాళ్ళతో ఫోటో దిగాలని ఇతను అనుకోడు ఇతను ఇంట్రెస్ట్ ఉంటది వాళ్లే ఫోటో దిగుతారు చంద్రబాబు గారిని కలవాలనే ఫోటోతో ఇతనికి లేదు తెలుగు విద్యార్థులు తన వాళ్ళ అదే ముఖ్యంగానే చంద్రబాబు గారి పక్కన ఫోటో దిగాలనే ఇంట్రెస్ట్ అతనికి ఉండదు కానీ చంద్రబాబు ఇన్ని పిలిచి ఫోటో తెంచుకుంటుంది కాబట్టి ఆ నిష్కామ కర్మయోగం ఇప్పుడు మన హాస్టల్కి అతనే వాటిల్లో రిటైర్ అయ్యాడు రిటైర్ అయ్యేప్పుడు ఈ దేవుడు ఇంకో హాస్టల్ పెట్టాడంట ఇతని కోసమైనట్లు సమయం అలాగే అలా ఇతగలోగా పేరుపోయినట్టుగా దేవుడు హాస్టల్ ఒకటి పెట్టి ఇప్పుడు ఈ హాస్టల్ తోడు పంపడు ఈ కంటిన్యూస్లీ సేమ్ కాదు కాబట్టి నిష్కామ కర్మయోగంలో ఉండే పరిమళము దాని దాన్ని స్టార్ట్ అదే కానీ ఇంకో सिद्धि उदा सिद्ध्योरपी समुल्यो भूतवा सो रकम अलमेट सिद्धि असीदि अनेशय में सेट ఫలకృష్ణ లేకుండా కర్తవ్యతర్మానుష్ఠానాన్ని చేస్తూ ఉండు సంగం తక్వా ఉంది సంగము అంటే ఆసక్తి ఆసక్తిని విడిచిపెట్టి ఒక కర్మను చేసే సందర్భంలో కొన్ని రకాల ఆసక్తులు ఉన్నాయి ఒకటి ఫలాసక్తి మనకు మామూలుగా మొట్టమొదటి కనపడేది ఏమిటంటే కర్మను చేసుకున్నామంటే ఫలమాసక్తి ఇప్పుడు పాఠం చెప్తున్నాడు అనుకోండి పాఠం చెప్తే వారు ఏమంటారంటే జీతం మీద ఆసక్తి పెట్టుకుంటారు జీతం తక్కువ ఇస్తున్నారు అన్న కాబట్టి నేను పాఠం సరిగ్గా చెప్పను అంటాడు జీతం పెంచితే బాగా చెప్తాను అంటాడు తేడా పెంచిన తర్వాత ఇంకా పెంచితే చెప్తాను అంటాడు సో జీతం జీతానికి పాఠానికి కనెక్షన్ పెడతాడు దీని పేరే ఫలాసక్తి సో జీతం జీతం పాఠం చెప్పేప్పుడు పాఠం చెప్పేసి ఆ తర్వాత జీతం రకమని అడిగినా తప్పు లేదు పాఠాన్ని తేడా చేయకూడదు మా పాఠాలు చేపించి పెంచితే గానీ మేము పాఠం చెప్పము అన్నారనుకోండి అది వాళ్ళ డ్యూటీని పవిత్రమైన డ్యూటీని వాళ్ళు దెబ్బతీసుకున్నట్టు అవుతుంది దానికి వాళ్ళు ఏవో జస్టిఫికేషన్స్ ఏవో చెప్తే చెప్తారు టీచర్స్ స్ట్రైక్ చేస్తున్నారు మాట అది వినటానికి కూడా చాలా మంగళంగా ఉంటారు అలాంటి మీకు పెద్ద ఎక్కువ రావు కొద్దిగా వస్తాయి పూర్వం ఎన్జీఓస్ స్ట్రైక్ అని మామూలుగా మూడు నాలుగు ఏళ్ళకి ఒకసారి సోషలిజంలో భాగంగా ఎన్జిఓస్ స్ట్రైక్ అని ఉండేది ఈ టీచర్లు కూడా ఎన్జిఓస్ గా ఉండేవారు ఎప్పుడు ఏదో ఎన్జిఓ స్ట్రైక్ ఉండే మహారాష్ట లో ఎన్జిఓ స్ట్రైక్ అదేన తర్వాత పంజాబ్ లో ఎన్జిఓ స్ట్రైక్ అదే తర్వాత తమిళనాడులో ఎన్జిఓ స్ట్రైక్ అదేన తర్వాత ఆంధ్రాలో ఎన్జిఓ స్ట్రైక్ మళ్ళీ మన దగ్గరకు వచ్చేస్తాం మళ్ళీ ఆంధ్రలో వీళ్ళు యాభై రోజులు చేసి విరమించారు అనేప్పటికీ ఒడిశాలో ఎన్జిఓస్ ఏదో ఎన్జిఓ స్ట్రైకే ఆ స్వాతంత్ర్యం వచ్చిన కొత్త రోజుల్లో ఎప్పుడూ స్ట్రైక్ చూసి చూసి విసిగెత్తిపోయి సో ఎనీవే దాంట్లో టీచర్స్ కూడా ఉండేవి టీచర్స్ స్ట్రైక్ చేస్తున్నారంటే తర్వాత టీచర్స్ ఏం చేస్తారంటే పరీక్షలు రేపటి నుంచిన స్ట్రైక్ నోటీస్ ఇస్తారు అది చాలా దురదృష్టం ఎందుకంటే పరీక్షలు కండక్ట్ చేసి విద్యార్థుల యొక్క జీవితాలతో ముడిపడ్డ సమస్య దాన్ని విద్యార్థులు బాగా ప్రిపేర్ అయి ఉంటారు వాళ్ళు వాళ్ళు పరీక్షలు రాసి ముందుకు వెళ్ళిపోవడమే ఉత్సాహంగా వాళ్ళు ఉంటారు వాళ్ళ ఉత్సాహం మీద నీరు చల్లేస్తారు వీళ్ళు వీళ్ళు స్ట్రైక్ నోటీస్ ఇస్తారు ఎదుగుదల స్ట్రైక్ అంటే మాకు జీతాలు పెద్దట్లేదు మా మాట వీళ్ళు వినరు అని ఏదో దానికి జస్టిఫికేషన్ చెప్తారు చాలా వినడానికి చాలా చెడ్డగా ఉంటుంది అది వినడానికి మనం మన డ్యూటీ మనం చేయాలని ఉండాలి కానీ అందులో చాలా పవిత్రమైన విధులు ఇవన్నీ అలాగే పూజార్లు స్ట్రైక్ నోటీస్ ఇచ్చారనుకోండి అది వినడానికి ఎలా ఉంటుంది నేను ఆశ్చర్యపోయాను పుష్కరాల టైంలో టీవీలో చూశాను నేను పూజారులందరూ కూడా రాజమండ్రిలోనో లేకపోతే కృష్ణానంద తీరం అయితే బెదవాళ్ళలోనో పూజారులందరూ కూడా స్టైక్ నోటీసు స్టైక్ చేశారు మేము ఇంకా స్ట్రైక్ నోటీస్ ఏం కాదు దే స్ట్రక్ ది వర్క్ అప్పుడు ఈ టీవీ వాళ్ళు వీళ్ళు రెడీగా ఉంటారు ఇటువంటి వాటి కోసమే వీళ్ళందరూ కూడా ఆ అక్కడ ఆ రేవు గట్లు మీద ఆ మెట్లు మీద కూర్చుని ఉండాలి వంద వంద రెండు వందల మంది కూర్చుని ఉంటారు దే ఆర్ నాట్ డూయింగ్ దేర్ వర్క్ వాళ్ళ వర్క్ అంటే వాళ్ళు చేసి వర్క్ ఏదో ఉంటుంది అదే ఇప్పుడు వీళ్ళేమో వాళ్ళ వేడరు ఒకడు వాళ్ళు వేడరంటే స్పాటేజెస్ కాళ్ళు ఒక ఆయన లేచి ఎవరైనా ఎందుకు మానేశారంటే పోలీసులు మమ్మల్ని ఏమో హిరసప పెట్టుతున్నారా అని పోలీసులు లాఠీ కార్జీ చేశారు దీన్ని ఎవళ్ళని వీళ్ళని తప్పంటారా లేకపోతే పోలీసులు తప్పంటారా లేకపోతే ప్రభుత్వాన్ని తప్పంటారా చాలా దురదృష్టకరమైన సమాచారం అది వినడానికి చూడ్డానికి కూడా సిగ్గు చేటు కాబట్టి అది దాంట్లో ఈశ్వర అది దాని పేరే ఈశ్వరారని దాంట్లో మళ్ళీ కళాశక్తి ఇటు కానీ అటు కానీ కూడా అంత మరీ ఉండకూడదు కొంచెం నివారంగా ఇవ్వాలి బయట కోకా మామూలుగా ఆరు రూపాయలు అమ్మేది ఐదు అమ్మాలి న్యాయంగా ఐదు రూపాయలు అమ్మాల్సిన కోఖ కోల పది రూపాయలకు వీడు కొనుక్కు తాగుతుంది కానీ పూర్వహితృ దిగుతుంది వచ్చే కక్కు అక్కడ ముప్పై ఉంది కదా నువ్వేమో నలభై ఐదు తీసుకుంటున్నావు డబ్బులు అక్కడ వీళ్ళు అలాగే ఉన్నారు వాళ్ళు అలాగే ఉన్నారు ఇంకా అంతా కామర్స్ అయిపోయిందంటే ఆఖరికి పితృదేవతలకు ఒక పెండం వేసే చోట కూడా బోల్డ్ కామర్స్ ఇంకేముంది అంత అంతలాగా అయిపోకూడదు మాంసం మాంస భక్షణం చేసేది కదా అని ఎముకలు వేసుకోకూడదు ఏదో కొద్దిగా కామర్స్ ఉంటుంది దక్షిణ పేరుతోటి తమ కామర్స్ ఉంటుంది ఆ కామర్స్ని ఒక స్థాయి నుంచి దాన్ని పైకి రానివ్వకూడదు అది దక్షిడు రిమైండ్ అనే కారణం ఇప్పుడు మీరు పూజ చేశారనుకోండి పూజ యజ్ఞం చేస్తారనుకోండి యజ్ఞం ఐదు రోజులుంటే దక్షిణ అరగంట పని అది ఆ దక్షిణ అనేది ఆ అరగంటకే పరిమితం అవ్వాలి రోజులని ఆ ఒక క్లౌడ్ కింద అది కమ్మేసి ఉండకూడదు కాబట్టి So, सो फलास आसक्ति रवि कर्तृत्वासक्ति फलाशक्ति भोक्तृत्वासक्ति कर्तृत्वासक्ति अंटे कर्म ने कर्तु अद आसक्ति रक्ति इन संघं तक कदा आसक्ति विड़ी पेटी आसक्ति नाग रकल मोदी फलासक्ति प्रधानमंत्री अभी दानेपुरा रही कर्तत्वासक्ति अब कर्म चयुवा ने कर्म फला विपेशा अंत अदो आसक्ति मूडवदी कर्मासक्ति कर्मासेंदो पान उ पान चयते पिछि दीन कर्माशक्ति ఇది ఎలాగంటే అదే తిరిగే కాలు వా వాగే ఆ తిట్టే నోరు ఊరుకోదో సాధితాయి అంటే ఆ కర్మ ఏదో వీడికి ఫలం మీద దృష్టి ఉండదు నేను చేస్తున్నాను అనే ఆసక్తి ఉండదు కానీ ఏదో అది చేస్తూ ఉండదు ఏమీ చేయకపోతే ఆఖరికి పాత న్యూస్ పేపర్లన్నీ పోగేసి వాటి తోకం వేసి అంది రావటము ఏదో హదు చేస్తూ ఉండదు అయితే గార్డెనింగ్ అని పేరు పెట్టి ఆ మొక్కల్ని ఈ మొక్కల్ని పీటీసాత పాతి అతి పాతీసి ఇలా ఏదో చేస్తుంది గార్డెనింగ్ అని పేరు దాటి దీన్ని కర్మాసక్తి ఉండాలి ఏమిటి గార్దరింగ్ చేస్తాడు ఎగరే వెళ్ళి జపా ఏదో చేసుకోవచ్చు కదా గార్దరింగ్ ఎవరి చేయమున్నాడు ఈ గార్డెనింగ్ పిచ్చి అమెరికాలో ఉంటుంది వాళ్ళు ఒక ఏకర్ లాన్ ఉంటుంది వన్ ఏకర్ లాన్ ఉంటుంది సో క్లాస్కి గీత క్లాస్కి ఎందుకు రాలేదంటే లాంగ్ మోయింగ్ కోసం గీత క్లాస్కి రాలేదు అంటే లాంగ్ మోయింగ్ ఎందుకు చేయడం అంటే లాంగ్ ఉంటే దాన్ని మోవ్ చేసి తీరాలి అదో రూల్ అక్కడ మీరు లా మీరు లా మౌ్ చేయలేదనుకోండి మున్సిపల్ వర్కర్ వచ్చి దాన్ని మోవ్ చేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి దాన్ని బిల్లు పంపిస్తాడు అది పే చేయాల్సి ఉంటుంది సో లాంగ్ మోవ్ చేసి తీరాలి ప్రశ్న అడిగాను ఎవంటే లాన్ అనేది లేకుండా మనం ఇల్లు కట్టుకునేందుకు అవకాశం ఉందా అని అడిగాను ఈ దేశంలో ఉంది అని చెప్పారు ఉంది బట్ దిస్ పర్సన్ వాంట్స్ ఎ లాన్ సో చూసారా మనం ఎలా బంధించుకుంటూ ఉంటాము కాబట్టి కర్మాసక్తి వాడికి ఆ లాన్ వీడేం చేయడు గురితే అక్కడ మెషిన్ మీద కూర్చొని తిప్పుతూ ఉంటాడు ఈ ఫీల్స్ కంఫర్టబుల్ అబౌ గుడ్ అబౌట్ ఇట్ ఏదో చెప్పాను దృష్టాంతం కర్మాసక్తి కర్మాసక్తి అంటే వీడికి ఫలాసక్తి ఉండదు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 అలా ఉండకూడదు వితౌట్ డూయింగ్ ఎనీ యాక్షన్ ఐఎం కంఫర్టబుల్ అంతర్ముఖంగా ఉండగలము ఎందుకంటే కర్మ మనిషిని బహిర్ముఖుడిని చేస్తుంది ఎప్పుడైతే కర్మాసక్తి పెరిగిపోతుందో వీడు బహిర్ముఖుడుగానే అది మిగిలి ఉంటాడు అది కర్మాసక్తి మూడవది నాలుగవది అకర్తృత్వాసక్తి వాట అకర్తృత్వాసక్తి అంటే ఏంటంటే మేము కర్మయోగులము మేము ఫలాశక్తి కర్తృత్వాసక్తి లేకుండా కర్మలను చేయటం మా యొక్క లక్షణం అది మేము అలాగే చేస్తూ ఉంటాము అని వీడు అన్నాడు అనుకోండి అది కూడా ఒక ఆసక్తే ఎందుకంటే రోజాకు వచ్చి నేను కర్మయోగిని నేను ఏ ఫలాన్ని అపేక్షించకుండా కర్మలాన్ని వెళ్తు ఉంటాను అని చెప్తున్నాండి ఇట్ డజంట్ క్లెయిమ్ దిస్ జెంట్ క్లెయిమ్స్ కర్మయోగ ధురం ధరాశయలో బిరుదు కూడా పెట్టుకుంటారు ఇప్పుడు ఒక ఆయన విరక్త ధురంధరాని బిరుదు అంటే ఆయనకు వైరాగ్యం ఉంది దాంట్లో వైరాగ్యం ఉన్నమాట వాస్తవమే కొంచెం సింపుల్ గానే జీవిస్తారు కానీ బిరుదు ఒకటి ఉంటుంది అంటే అర్థం ఏంటి వైరాగ్యాసక్తి ఉందనమాట అంటే ఆ వైరాగ్యము అతి సహజంగా ఉన్నది అది అది పెట్టుకున్నట్టుగా ఉంటుంది ఎందుకంటే మరి బిరుదు ఒకటి ఉంది కదా లేకపోతే మీరు బిరుదెందుకు లేకపోతే తెచ్చి పెట్టుకున్నది కాకపోతే బిరుదెందుకు విరక్త ధురం ధరాని బిరుదు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 అకర్తృత్వాసక్తి త్యాగం చేసి నేను త్యాగం చేశాను నేను త్యాగం చేశాను చెప్తూ ఉంటాడు అది త్యాగాసక్తి అయిపోతుంది అదేవిధంగా కర్తృత్వం లేకుండా కర్మలు చేసి నేను కర్తృత్వం లేకుండా కర్మలు చేశాను నేను కర్తృత్వం లేకుండా కర్మలు చేశాను దీన్ని అకర్తృత్వాసక్తి అంటారు ఈ నాలుగు రకాల ఆసక్తి ఈ నాలుగింటినీ కూడా త్యాగం చేయాల్సి ఉంటుంది సంగం చెప్ప దీని అంతకి సరళంగా చెప్పాలంటే ప్రేమగా స్పాంటేనియస్ గా చేసుకుంటూ వెళ్ళిపోవడం కర్తవ్య కర్మని ప్రేమతో స్పాంటేనియస్ గా చేసుకుంటూ వెళ్ళిపోవడం కర్మణ్యేవానందనిధ్యరహ అని శిలోకభాదయ గారు అంటారు కర్మని చేయటంలోనే ఆనంద ప్రవాహం ఉన్నది అనే ధోరణిలో ఆ ఆ రకమైన వీషణంలో చేసుకెళ్ళిపోవడం దీనికి దృష్టాంతంగా గంగావతరణం చెప్పొచ్చు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 భగీరథులు ఆకలివాడు మునిమనవడో ముని ముని మనవడో ఆ సో అసమంజుడు అని ఒకడు ఉంటాడు మధ్యలో అసమంజుడు కొడుకు అంశమంతుడు ఈ అసమంజుడు యూస్లెస్లో నిజంగా సో అంశమంతుడనే అతను అతని కర్తవ్యం పూర్తి చేసుకుని ఆ రాజ్యపాలన అంతా పూర్తి చేసి కుమారుడికి దిలీపుడు అనుకుంటా కుమారుడికి రాజ్య భారాన్ని తాను వెళ్లి తపస్సు చేస్తాడు ఆ తపస్సు ఎందుకు బంగాళ తరణం కోసం చేస్తాడు కానీ సిద్ధించదు ఆయన తపస్సు చేసి ఆయన మరణించడం సిద్ధించదు సిద్ధించలేదని బెంగళలేదు చేస్తాడంతే మా నాన్నగారు మొదలు పెట్టారు నేను చేస్తున్నాను పోచ పోచంబడి ప్రాజెక్టులే తేడే అంతే అది సిద్ధించదు ఆ తర్వాత కొడుకు ఇక్కడ వస్తాడు భగీరథుడు కాలంలో సిద్ధిస్తుంది అంతేగాని నేనే సిద్ధించాను మా మా ముత్తాకలు చేయలేని కొన్ని ఏం చేశాను నా సిద్ధించినప్పుడు అహంకారంగా ప్రవర్తించాడు చాలా కాబట్టి మరి ఎందుకు చేశాము అంటే నా కర్తవ్యం కాబట్టి చేశాం కానీ వీళ్ళెవళ్ళు కూడా వాళ్ళు డ్యూటీ మానేసి చేయరు వాళ్ళ రాజ్యపాలన కర్తవ్యాన్ని చక్కగా ఫుల్ఫిల్ చేసి గృహస్థ కర్మాలన్నీ పూర్తయిన తర్వాత గృహస్థాశ్రమం విడిచిపెట్టి వాన ప్రస్థంలోకి వెళ్ళిపోయి తపస్సు చేసి సిద్ధంగా కోసం ప్రయత్నం చేస్తారు దాంతో స్వార్థం ఏం లేదు దాంతో ఫలాసక్తి ఏం లేదు అది లోక ప్రయోజనం కోసం చేసిందే ఇతరుల కోసం చేసిన కర్మే ఈశ్వరామ బుద్ధితో చేస్తారు సిద్ధించినా సిద్ధించింది లేకపోతే లేదు సిద్ధించకపోయినా వాళ్ళ జీవితంలో సిద్ధించలేదు తర్వాత సిద్ధిస్తుంది అసలు ఆ లిందాక తీసుకురావడమే సిద్ధించదు అదే సిద్ధి సిద్ధ్యేదానికి అర్థమేనా ఉంది కాబట్టి సిద్ధ్య సిద్ధ్యోత్సమో భూత్వ ఆ విధంగా కర్మణ్యే ఆనంద నిధర ఆ రకంగా కర్మను చేయాల్సి ఉంటుంది సో సిద్ధ్య సిద్ధ్యో శంకరులు చెప్పిన దానికి దృష్టాంతం గంగావతరణ సిద్ధి అసిద్ధి ఈశ్వరారాధన బుద్ధితో చేస్తూ కూడా ఈశ్వర అనుగ్రహం రాకపోయినా నాకు పర్వాలేదు ఈశ్వరానుగ్రహం కలిగి తీరాలనే పట్టుదల కూడా లేకుండా దీనికి ఇంకో దృష్టాంతము ఇనోమ భావ్య మూడు లేదు మహాత్ములు కుండరీకుడు అని ఉన్నాడు మన కుండరీకుడు అనే ఒక మహాత్ముడు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 ఏమాయా ఏ పొండ ఇంకా నేను వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను నువ్వు ఏ ఈశ్వరుణ్ణి తల్లిదండ్రుల రూపంలో పూజిస్తున్నావో ఆ ఈశ్వరుణ్ణి నేనే అంటాడు అంటే కొండ రేపు అంటాడో నేను బిజీగా ఉన్నాయా నువ్వు నిన్ను రమ్మని నేనేం చేయలేదు తల్లిదండ్రులు ఈశ్వరు అక్కడ వచ్చిందో జరుగుతున్నారో ఇప్పుడు ఖాళీ లేదు వాళ్ళిద్దరికీ ఏదో సేవ చేసుకునే సమయం నువ్వు వెయిట్ చేయంటాడు వెయిట్ చేయని కూడా అతిథిగా వచ్చేవో కనుక అక్కడ పక్కన చిన్న ఇటక లాంటిది ఆ ఇటక తోసి తక మీద కూర్చో ఆసనం తీసుకో వెయిట్ చేయాలంటే ఆయన ఇతక మీద వెయిట్ చేస్తాడు అక్కడే ఈయన కూడా రాయి అయిపోతాడు దేవుడు కూడా రాయి వెయిట్ చేసి వెయిట్ చేసి ఒక రాయి అయిపోతాడు అలా ఉంటుంది కథ నేను డీటెయిల్స్ సరిగ్గా తెలియదు సో దాని అర్థం ఏంటంటే మాతాపితులు సేవ చేసేప్పుడు కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేసుకో ఆ ఈశ్వరుడు నాకు అనుభున హాని చూపించాలి ఆయన సాక్షాత్కరించాలి అనే ఆకాంక్ష కూడా లేకుండగా చేస్తూ ఉంటాడు అది అంటే మీకు ఒకటే రహస్యం మీకు కర్మలో ఎంజాయ్మెంట్ కనపడితే దానికి వేరే ఫలాన్ని చూడడం అనే దృష్ట్యా ఉండదు ఇంకా కర్మలో ఎప్పుడైతే ఎంజాయ్మెంట్ కనపడలేదో మనం బరువు మోస్తున్నామో అనిపిస్తుంది అనిపించినప్పుడు ఎందుకు మోస్తున్నట్టు బరువు ఏమిటి దీని వల్ల లాభము అని మనస్సు అప్పుడు ఆత్మజ్ఞానం లాభమనో లేకపోతే ఏదో చెప్పాల్సి ఉంటుందండి అది కూడా దోషం సపోజ్ కర్మలోనే మీకు ఎంజాయ్మెంట్ కనపడింది అనుకోండి అప్పుడు ఈ కర్మ వల్ల నాకేమిటి లాభమనో అయితే నాకు అంతఃకర్మ శుద్ధి కలుగుతుందా నాకు మోక్షం వస్తుందా అసలు ఏ ప్రశ్న ఉదయించదు ఎందుకంటే ప్రశ్నకి సావకాశం లేకుండా అయిపోతుంది అది యోగము ఆ సమత్వము యోగ ఉచ్యతే ఎత్ర స్థిత్వ కర్మకురుతం ప్రశ్న ఏమండి యోగం అంటున్నారు ఏమిటి యోగము ఎత్రస్థిత్వ కర్మకురు యోగస్థ కురు కర్మాని యోగమునొందుంటూ కర్మను చేయమన్నారు ఆ యోగం ఏమిటండి అని ప్రశ్న దానికి సమాధానం ఏమిటంటే సమత్వం యోగ ఉచితే సమాధానం అదేంటున్నారు ఇదమేవా త యోగం ఇదే ఏటది సిద్ధ్యసిద్ధ్యో సమత్వం యోగ ఉచ్యతే సిద్ధి అసిద్ధుల రెండింటి ఎందు కూడా సమైన స్పందన బుద్ధి సమత్వ స్పందన అది వచ్చేస్తుంది కూడా ఎందుకంటే మీకు రహస్యం ఏంటంటే ఫలమందు తృష్ణందనుకోండి అప్పుడు సిద్ధి అసిద్ధి బికమ్ వెరీ ఇంపార్టెంట్ ఏ బికమ్ ప్రామినెంట్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అనే డివిజన్ వచ్చేస్తుంది తల ముందు ప్రశ్న ఉంటాయి తల ప్రశ్న లేదనుకోండి ఆ డివిజనే స్లోగా నిజపేరే కుర ఒకర్రాన్ని నేను ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి వస్తే ఎలా ఎంసెట్ ఏమైందిరా అని అడిగాను ఏమోనండి తెలియదేమి అదేమిటి రాయకపోవడం వెళ్ళి చూసి తెలుసుకుని తెలుసుకోవాల్సిన అవసరం లేదా అంటే అది ఏముంది రండి సంథింగ్ ఆర్ దర్ విల్ హ్యాపర్ అండ్ దిస్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 Ultimately he got a good rank and he enjoyed the benefits of the good rank also. But his approach, is, his approach, his response is not influenced by success or failure. So the division, success, failure, then the division will slow over, disappear, and then the division will disappear. If you have an angularity, you can have an angularity. Suppose the Thavatraṣṭa-mangana-kandai, it is an angularity. angularity ante on this side and on that side there are two entirely different things which influence your life very very very deeply allagattu dai pothundi angularity poi equal aipothe equal aipothe success success fail your madhya the padda difference undadu urike lokamlo oka definition undi idi success idi failure ano definition undi kaabatti vaadu da peru pettadame adrakuste they do not have that impact సక్సెస్ ఫెయిల్యూర్ ఇంపాక్ట్ ఉండదు అల్లా లేకుండా ఆ సమత్వాన్ని తీసుకొస్తే ఆ యాంగులానిటీ యాంగులాంటి అంటే కనెక్టేనండి ఆ యాంగులానిటీ డిసపీర్ అయిపోతే ఇప్పుడు ఇవన్నీ యాంగులానికి ఆసక్తులన్నీ యాంగులానికి ఇస్తాయి అవి అయిపోతే ఆ సమత్వం వచ్చేస్తుంది వచ్చేస్తే దాని పేరే దానికి యోగా పేరు ఎందుకు పెట్టారంటే దానివల్ల మీరు మీ హృదయంలో ఆత్మరూపంగా ఉండే ఈశ్వరునితో ఏకమైపోయింది పేర్స్టి వే ఫర్ ది అల్టిమేట్ కమ్యూనియన్ అందుకోసం దానికి యోగము అని తెలిపి అది సంగతి తర్వాత శ్లోకం దూరేణ్యవరం కర్మా బుద్ధియోగా ధనంజయ బుద్ధ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవ ఇప్పుడు చూడండి కర్మ ఉన్నది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 దాంట్లో ఏమైపోతుంది కామ్యము బహి బాహ్యము అనేందు ఫలము బాహ్యమనొందుంటుంది కర్మ బాహ్యము అనేందుంటుంది సో ఈ బాహ్యము ఆంతరమైన బుద్ధిని ఈక్షుకుపోతుంది దట్ బికమ్స్ ఇంపార్టెంట్ అండ్ బుద్ధి బికమ్స్ సబార్జినేట్ సో ఈ బుద్ధి ఆ కర్మకి కర్మ ద్వారా సంపాదించబడే ఫలానికి సబ్సర్వ్ అంటే దీని అర్థం ఏంటంటే महोन्नत बुद्धि अने शक्ति बाह्यम कर्मा कर्म फल को सबसर्व चेटू काम्यम लक्षण इलाम इंका इंको स्थित नहीं गमी काम्यमु तृष्ण उ दाह्यमुक व्यक्ति उभाव तग्पे कर्म बहिंगाने ఎప్పుడైతే కర్మ ఫలమునందు తృష్ణ లేదో కర్మ బుద్ధిని ప్రభావితం చేసే పరిస్థితి ఉండదు బుద్ధి ఈ బహిరంగమైన కర్మ దాని వల్ల లభించేటువంటి సిద్ధి అసిద్ధులకు ఒక ఉన్నత స్థాయిలో నుంచి ఉంటుంది అప్పుడు కర్మ సబ్స్టన్స్ బుద్ధి ఈ రెండు స్థితులు ఉన్నాయి ఈ రెండు స్థితుల్లో ఈ బుద్ధిని कर्म सप्सर ये कर्मयोग पेर कम पे दा की आुद्धि योग पदा प्रयोग अट्दि मिमल्नेश्वर में तेज कुदि योग अ बुद्धि योग अंत कर्म बुद्धि सप्सर चेये पिति बाह्य फलम तृष्ण तो का समत्व बुद्धि तो ईश्वरपण बुद्धि तो कर्मल कर्मल ఈ కర్మ బుద్ధికి అనురూపంగా ఉంటుంది తప్పిస్తే ఇట్ ఈస్ లైక్ కర్మని కర్మకి బుద్ధి అనురూపంగా ఉండటము అంటే కర్మని బుద్ధి సంస్కర్మ చేయటం ఎలాగంటే ది డాగ్ సో దీన్ని టైలా డాగ్ వ్యాగింగ్ ది టెయిల్ కాకుండా టైల్ వ్యాగింగ్ ది డాగ్ బహిరంగమైన కర్మ బహిరంగమై వాక్యమునందలి ఫలము బుద్ధిని తమతో పాటు ఈడ్చుకుపోవడం అంటే ఇట్ ఈస్ ది టైల్ వ్యాగింగ్ ది డాగ్ అలా కాకుండా తల తృష్ణను విడిచిపెట్టేయండి ఈశ్వరాత్మన బుద్ధితో కర్మను చేయండి మీరు సమత్వంలో నిలిచి ఉండండి అప్పుడు ద డాగ్ వ్యాగింగ్ ది టైల్ కర్మ ఉంది కాబట్టి ది టైల్ అంటున్నారు అది పరిస్థితి यह रेलो महोन्नत स्थिति यधस्थि अटे कर्म काम्यकर्म फलाकांक्ष कर्म फला चने स्थित चारा लध अध कमत्व बुद्धि अने बुद्धि योग चाला उन्नत स्थाई दूरण यवरं कर्म बुद्धि योग धनंजय कर्म अंटे काम्यकर्म इतर्थ ఫలకృష్ణతో చేసే కర్మ ఆ బుద్ధియోగము కంటే చాలా లోతుల్లో అక్కడుగున ఉన్నది దూరేన అవరం అవరం అంటే క్రింద ఎంత క్రింద అంటే చాలా క్రింద పిహెచ్డి వారికి కేజీ వన్ లెవెల్ కి అంత కింద దూరేన ఎవరం కర్మ బుద్ధియోగా ధనంజయ సో తర్వాత ఇంకొకటి ఇంకో ఇంకో రహస్యం నేను ఇన్ని చెప్పాను ఇన్ని తేడాలు చెప్పాను కర్మకి బుద్ధికి ఇంకో దాడా చెప్పడం మర్చిపోయే అది ఏంటంటే కర్మ యొక్క ఫలము కాలాంతర ముందు లభిస్తుంది మీరు కర్మ ఫలతృష్ణతో కర్మ చేశారనుకోండి ఆ ఫలం మీకు వెంటనే లభించదు వెంటనే లభించింది యాంగ్జైటీయే ఫలతృష్ణతో మీరు కర్మ చేసినప్పుడు మీకు మిగిలిది యాంగ్జైటీయే ఫలం ఎప్పుడో గడవాల్సి ఫలం మీరు అనుకున్నట్టు వచ్చింది అనుకోండి ఓ హర్షం ఎగిరి గెంతు ఆనందం హర్షం ఆనందం అనకూడదు ఫలం రాలేదనుకోని ఇంకే కృంగిపోయి నీరసపడిపోయి కోలపడ్డాం ఆ విధంగా మొత్తం అదంతా ఫలకృష్ణ యొక్క ప్రవాహం ప్రవృత్తి ఆ విధంగా ఉంటుంది వేరే మీరు ఫలకృష్ణని వీడి ఈశ్వరాత్మ బుద్ధితో కర్మ చేసి యోగస్థ ఆ సంఘాన్ని విడిచిపెట్టి కర్మ చేశారనుకోండి మీకు ఫలము సభ్య వెంటనే ఫలం మీకు లభిస్తుంది ఏమిటంటే ఆత్మానందము అనే ఫలం ఎప్పుడు మీతో ఉన్నదే అది వెంటనే లభిస్తుంది దాని అసలు నిజానికి It is the timeless reality and you are already one with the timeless reality. सिद्धी सिद्धी so time-yogka factor will happen. Siddhiya, siddhiya, samanga unnatama unta. So sajya phalamukalukundi. Anu ka buddhi yoga mekkara kamyagar mahanushthana mekkara arundi nti ki polike le da salak. Durena yavaraṃ karma buddhi yoga dhanun jaya. So ajyatne కామ్యకర్మానుష్ఠానాన్ని ఎంకరేజ్ చేయటం అన్నది అది పద్ధతి కాదు అది మహాత్మను ఎంకరేజ్ చేయకూడదు గృహస్థులు ఉన్న తర్వాత వాళ్ళు ఏవో కామ్యకర్మానుష్ఠానాలు చేస్తూనే ఉంటారు మీరు వద్దంటే మానేస్తారా ఏమి తిప్పటి తిప్పి ఏదో కామ్యకర్మ చేస్తూనే ఉంటారు నీళ్ళు కొట్టుకుని వాణి కొట్టుకుని ఏదో కామ్యకర్మ చేస్తూనే ఉంటారు అది దట్ ఈస్ ఈస్ దేర్ రైట్ దే హ్యావ్ ఏ ప్రివిలేజ్ టు డూ దట్ ఇట్ ఈస్ దేర్ రైట్ ఏవో కామన్ ఉంటాయి ఆ కామనల్ తగ్గ కర్మాలు చేసుకుంటూ ఉంటారు మహాత్ములు పని కట్టుకుని కామ్యకర్మలలోకి గృహస్థుల్ని దింపకూడదు వీళ్ళు కొంచెం దూరంగా ఉండాల్సి ఉంది ఎందుకంటే వీళ్ళే వ్యాలిడేట్ చేసి పెట్టారనుకోండి ఆ నువ్వు కామ్యకర్మ చేసుకుంటున్నావు బాగుంది నేను వచ్చి ఆశీరోజు నేను చేస్తాను అని అలా మొదలుపెట్టాననుకోండి అప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళని వాళ్ళకి అభివృద్ధికి కలిగేటువంటి అవకాశం లేకుండా అయిపోతుంది వాళ్ళకొక జ్ఞానము ఇంకే వాళ్ళు మహాత్ముడి వీడే ఆ లెవెల్కి వెళ్ళిపోతే దూరైన ఆ ఈ వీడే కింద పడిపోతే ఇంటి ఎవడు ఉద్ధరించిది అటువంటి దుస్థితి నిర్మాణం అవుతుంది అందేన నియమానాయ సాందాహలాగా అయిపోతుంది కాబట్టి ఆ మహాత్ములు అన్నవాళ్ళు కామ్యకర్మలకు దూరంగా ఉండాలి నిత్యకూర్చే జీవితంలో కూడా అలా ఆశీర్వదిస్తూ మీరు చేసుకోండి మంచిది శుభం భూజాతను ఆశీర్వదించడం వీళ్ళు దూరంగా ఉండడం వీళ్ళు ఎంకరేజ్ ఇప్పుడు ఒక యంగ్ మ్యాన్ ఒక యంగ్ లేడీని నేను ఐ లవ్డ్ హ్యాప్ అనుసరాయి వాటి మ్యారీ అంటే సరే మ్యారేజ్ చేసుకోండి మంచిది మీరు అని అని ఆశీర్వచనం చేయాలి కాని ఒక బ్రహ్మచారి చదువుకుంటుంటే అదే ఆ అమ్మాయి బాగుంటుంది వెళ్ళింది ఆ అమ్మాయిని ప్రేమించని అలాగే అలాగే ఎంకరేజ్ చేయకూడదు అలాగ పిచ్చి పని చేయకూడదు వాళ్ళు లవ్ అంటే సరే శుభంపు పెళ్లి చేసుకో మరి అయితే ఆయన ఎంకరేజ్ చేయాలి అలా చెప్పాలి కానీ వాళ్ళు చదువుకుంటుంటే ఆ సార్లు చదివింది ఆ అమ్మాయి విషయాలు ఎప్పుడైనా అలాగే వీడు ఎంకరేజ్ చేయటం ఉన్నది చాలా తక్కువ సో అది గృహస్థుల్ని కామ్య ఫలాల్లోకి ఎగ్గర బికాస్ దూరైన శివరం కర్మ బుద్ధియోగా ధనంజయ కాబట్టి మీరేం చేయాలంటే కర్మలు చేసుకోండి కర్మ ఫలాలను కూడా అనుభవించండి కానీ శరణు మాత్రం కర్మలని క్షరణు వేయవద్దు శరణం అంటే ఆశ్రయం మీ అల్టిమేట్ రెఫ్యూజ్ మీరు దాంట్లో మీరు సెటిల్ అవుతారు ఆ సెటిల్ అవడానికి మాత్రం ఈ కామ్య కర్మలు తగవు యోగ్యములు కావు మీరు సెటిల్ అవ్వాల్సింది ఎక్కడంటే బుద్ధౌ శరణమన్విచ్ఛ అన్విచ్ఛ అంటే అన్వేషించుము ఆ బుద్ధి ఎందు బుద్ధి యోగమున సమత్వ బుద్ధి ఎందు నేను సిద్ధి అసిద్ధి రెండింటినీ సమంగా తీసుకోగలుగుతానా ఆ సమత్వ బుద్ధి నాకు దొరుకుతుందా దాన్ని నేను ఎప్పుడు పొందుతాను అది నేను ఫైనల్ గా చేరుకోవాల్సిన గోల్ కీప్ ద బుద్ధం శరణమందిచ్చ అంతేగాని కృపణా ఫలహేతవ ఫలము కొరకై కర్మలు చేయువాళ్ళు ఫలహేతవ ఫలము కొరకై కర్మ చేసి వాళ్ళు ఉన్నారే కృపణ దీనులు డోర్ ఆఫ్ ఫ్లాష్ దీనులు అని చెప్పాడు అంత గొప్పగా చెప్పాడు ఈ గీతల శ్లోకాల శ్లోకం ఎంత గంభీరంగా ఉంటుందంటే భాషం యుద్ధము अवतारिकत्न समत्तराराधना चूँव वीडो सोश्वरपण बुद्धि कर्म जर्म एश्वरपण बुद्धि बिजगड़ की ఎందుకు అయ్యా నువ్వు ఆహారం సమకూర్చుకున్నావు అంటే దరిద్ర నారాయణుడు నా కర్తవ్యం అని ఇస్తాడంటే దీనివల్ల నాకు ఎంత పుణ్యం వచ్చింది ఈ పుణ్యంతో నాకేమవుతుంది ఈ గౌంట్లో ఏమి ఉండవు అతి సహజంగా ఇస్తాడు మీరు సహజంగా చేసి పనికి ఫలాన్ని అపేక్షించరు సో ఆ స్థితికి తీసుకెళ్లిపోతాడు సమత్వ బుద్ధిని కర్మను చేస్తూనే ఉంటాడు ఈశ్వర ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూనే ఉంటాడు ఆ రకంగా వీడు చేసి కర్మ కంటే దూరేనా అవనం ंद उम्यकर्म अनेवतार दाक इधक्ष दूरण अतिविप्रकर्षेण अवर आर्म फलाना क्रिय बुद्धि सर्म सो सव बुद्धि ईश्वरपण बुद्धि अंत बुद्धि बुद्धि तो कर्म कंटे फल काम तो चयड़े कर्म चाल स्स्थाई उूं पशु की मनि की को तेरा उ पशु తలతోటి కర్మలను చేస్తుంది తల ఎందుకు ఇచ్చాడండి దేవుడు మనిషికి కర్మలను చేయడానికి ఇచ్చాడా పశువు కంటే బుద్ధి ఇవ్వలేదు మనిషికి తలను ఎందుకు ఇచ్చాడు బుద్ధిని నువ్వు పెంచుకున్నావు అని తలనిచ్చాడు ఈ పశువు పశువుకి తలని బుద్ధి కోసం ఇవ్వలేదు అంచేతనే పశువు ఏం చేస్తుందంటే తలని కూడా కర్మ చేయటానికి ఉపయోగిస్తుంది ఇలా తలతోటి కావచ్చేస్తుంది అవునండి చేతులతోటి కావలతో కాకుండా తలతోటి కూడా కర్మే చేస్తుంది వీడు కూడా వీడి తల ఇచ్చిన ఫిల్ వీడి తలతో కర్మ చేయకూడదు వీడి ఆఖరికి తలని కూడా కర్మ చేయడానికే ఉపయోగిస్తారు అర్థమైంది మీకు ఆ పను శ్లేష పశువు ఎలాగైతే తలని కర్మకు ఉపయోగిస్తుందో వీడు కూడా దేవుడిచ్చిన తలని కర్మకి సత్సర్మ చేసి దానికి వినియోగిస్తాడు అంటే వీడికి బుద్ధిచ్చి అరే నువ్వు బుద్ధిని కర్మ ఉంటుంది కర్మ అక్కడికి పోతుంది దేహంలో ప్రాణం ఉంటే కర్మ ఉండదా మరి కర్మ ఉంటుంది కానీ ఆ కర్మని అది అది దాని స్థాయిలో దాన్ని అట్టి పెట్టి నువ్వు బుద్ధిలోకి వెళ్ళిపోవు బుద్ధి యోగాన్ని నువ్వు సంపాదించి అంటే వీడు నాకు బుద్ధియోగం దేవుడు నేను ఆ బుద్ధిని కూడా కర్మకే వినియోగిస్తాను అంటే వీడు పశు అయిపోతాడు పశువు తల బరుందనుకోండి దానికి బుద్ధియోగం ఏంటంటే దానికి తల కూడా తనుకూలం ఉంటుంది బ్రెయిన్ ఆ బ్రెయిన్ ఆ అంతా కూడా అది కర్మ చేయడానికే వాడుతుంది వీడు కూడా అలాగే చేస్తాడు అది చాలా నికృష్టమైనది కాబట్టి ఇప్పుడు కూడా బుద్ధిని కర్మకి సబ్సర్వ్ చేయకూడదు కర్మ బుద్ధికి సబ్సర్వ్ చేయాలి అంచేతనే కర్మ యొక్క ప్రవాహాన్ని రివర్స్ చేస్తుంది కర్మయోగము కర్మ యొక్క ప్రవాహము అధహ ఫలం వైపుకి ప్రవహిస్తూ ఉంటే దాన్ని వెనక్కి లాగి అటు బుద్ధి ఆత్మజ్ఞానము అదే సమత్వం యోగం వచ్చితే ఆ సమత్వం వైపుకి कर्म प्रविंपजे रिवर्स डैरेविपजे अभी मौलिक भेद अंदर पशु प्रायमी अदेमो मनवण ईश्वर वेपये दूर कर्म बुद्धि धनंजय जन्म मरणाधि इन चूंत कलाशक्ति कर्तृत्वासक्ति ఆ కర్మాశక్తి అకర్తత్వాసక్తి కనుక మీరు అధిగమించినట్లయితే మానవుడు దేవుడు అయిపోతాడు జీవన్ముక్తుడైపోతాడు ఆ సమత్వ బుద్ధిలో సమత్వ యోగం వచ్చేది అదే యోగం కమ్యూనియం యుర్ వన్ విత్ ఈశ్వర సమదుఃఖ సుఖం ధైనం కల్పతే వాడు అమృత స్వరూపుడు విమూర్తలైపోతాడు అదెక్కడ కర్మ ఫలం కోసం కర్మ చేసేవాడు ఏమవుతాడు జన్మ మరణ ప్రవాహంలో పడుకోవట్టుకుపోతూ సో జన్మ మరణ అదిహేతుత్వ మాండూక్య తారీఖులో గౌడపాదాచార్యులంట అంటే మా మాండూక్యము ఇవన్నీ కూడా సూపర్ సైకాలజీ హ్యూమన్ సైకాలజీ అని పరిశీలన అన్నమాట యావద్ధేతు ఫలావేశేతు ఫలోదయ విరతే హేతు ఫలావేశే ఏదో జీవన్ముక్తస్తోచ్యతే అని ఏదో శ్లోకం హేతుఫల ఆవేశము హేతు అంటే కర్మఫలం హేతు అంటే కర్మ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 ఆ కర్మకి ఆ ఫలానికి తగ్గట్టుగా ఆదేశానికి తగ్గట్టుగా ఇంకో పాడి వస్తుంది మళ్లీ కర్మల్ని చేయి మళ్లీ ఫలాన్ని పొందు జాయస్వం రియస్వ శృతిలో చాంద్రోగ్యంగా వస్తుంది జాయస్వం రియస్వ అంటే జాయస్వం రియస్వ మధ్యమ పురుషాయ కవచనం నువ్వు ఇలాగే ఉంటే చావు పుట్టు చావు పుట్టు అని మధ్యమ పురుషాయ కోచనం జాయస్వస్వ జాయత మ్రియతే కాదు అలాంటి వాడు పుట్టతాడు వస్తాడు అని అల్లాడ ఉత్తమం ప్రథమ పురుషులో నాకు చెప్పడం చావు పుట్టు చావు పుట్టు నీ పని అంతే అని అలాగే శృతి వాడిని త్రోషిపించింది సో కాని హేతుఫలావేశం తొలగిపోవాలి ఆ ఆవేశము అది మన మనస్సుని పట్టేసి నా దీని ఫలమేమిటి ఈ కర్మ ఫలం ఏమిటి హేతు ఫలావేశం ఈ రోజుల్లో ఈ రోజు శ్రీరాముణ్ణి పట్టాభిషే పట్టాభిషేకానికి సిద్ధంగా ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని అయినా వద్దులో సామ్రాజ్యం వాడు భర్తను పుచ్చుకుంటాడు నువ్వు అడవికి వెళ్ళు అంటే ఆయన బాఢం ఒకటే మన సరే నాన్నగారు ఉన్నాడు వెళ్ళిపోయారు లక్ష్మణ్ అంటాడు నాన్న ఏ అన్నాయా మన హక్కు మనం పరిరక్షించుకోవాలి హక్కులు మనకు కావాలంటే మాట్లాడి అదేనా మాట్లాడి పద్దతి హక్కులను ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావు ఇదేనా ధర్మం నువ్వు నేర్చుకున్నదని కోకనేస్తాడు రాముడు లక్ష్మణ్ హీ మార్క్స్ అవే ఫ్రమ్ ది హోల్ ఫ్రమ్ ది హోల్ అవే ఫ్రమ్ ది హోల్ అండ్ హీ గోస్ టు ది ఫారెస్ట్ ఈనాడు ఈనాడు అంటే కొంత కొంతమంది తమ మనీ కోసమని తండ్రితో యుద్ధానికి చేస్తారు తండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు అని కూర్చుంటావు పోనీ తండ్రి కూడా పొద్దు ఇకు పోతే ఇచ్చేస్తే గౌరవం అయిపోతుంది మనం తపస్సు చేసుకున్నాం ఆయనకి ఉండదు వీళ్ళిద్దరు దెబ్బలు అడగకుండా ఉంటారు కోర్టుకు కూడా వీళ్ళిద్దరు దెబ్బలు అనుకుంటూ ఉంటే వీళ్ళకి మధ్యవర్తులు ఉంటారు అక్కడ ఇంకా మధ్యవర్తులు ఈ మధ్యవర్తులు కొంతమంది వారి పక్షాన కొంతమంది వీరి పక్షాన అయ్యేనా ఎవరు చాలా చాలా చాలా నీచ స్థాయిలో ఉండేది అదెక్కడ ఈ బుద్ధియోగం కాబట్టి ఆ హేతు ఫలావేశము అది ఉండనే రాకప్పుడు హేతువు ఫలం ఈ కర్మాని కర్మఫలం కర్మ కర్మఫలం కర్మఫల కర్మఫలం అనే ఆవేశము అది సుపదాము సుపదాము ఉండరాదు అది ఉంటే వాడు ఆ జన్మ మరణ ప్రవాహంలో పడి కొట్టుకుంటాడు